ఏ మిసేయుదును నేనే మిసేయుదును స్వామి ద్రోహమే జరగీని నీయధీనమైన గడినవన ఆత్మకు నీయందే బుద్ధి నిలవదు కాయపుటింద్రియ కల్పిత దేహము కాయపు విషయాలే కడుగోరినీ ఏమిసేయుదును నేనేమిసేయుదును స్వామి ద్రోహమే జరిగి సంకల్పమున నెగడిన జగమిది నీ సేవారతి నేరదు అసల నీ మాయనంటిన మనసిది అసలాసలనే అలసిని ఏమిసేయుదును నేనే మిసేయుదును స్వామిద్రోహమి జరగినీ హరినీవే నాలోనచిన జ్ఞానము హరినీవే చూపక అందదు సిరులనా నా పాలిటి శ్రీ వెంకటేశ్వర కరుణానిధి నన్ను కావవే ఏమిసేయుదును నేనేమిసేయుదును వామిద్రోహమి <Sess> జరిగింది <Sess>